-salamu wa wa wuhda, wa salatu అస్సలం అయికు వరహమూల వల్ల వహదూ నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరకం నరక వాసులు నరక శిక్షల గురించి మనం వింటూ ఉన్నాము నరకం దానికి రెండు కళ్ళు ఉంటాయి వాటి ద్వారా అది చూస్తుంది నరకానికి రెండు చెవులు ఉంటాయి వాటి ద్వారా అది వింటుంది మరియు దానికి నాలుక ఉంటుంది దానితో అది మాట్లాడుతుంది అవిశ్వాసులు పాపాత్ములు వచ్చి అందులో పడినప్పుడల్లా అది అరుస్తుంది గర్జిస్తుంది మహా పెద్ద అరుపులతో శబ్దాన్ని మహా మహాశివులారా ఆ నర్కాగ్ని ఎంత భయంకరమైన శిక్ష అంటే దానిని ఇహలోకంలో ఉండి మనం ఊహించలేము ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం తెలిపారని హజరత్ అబూ హురేరా రయ్యల్లాహు తాలను ఉల్లేఖించారు مسند أحمد ترمذي لوني حديث يخرج عنق من النار يوم القيامة پرالي دنانا نركملونون دي وكم مدى بيطي كي وستون دي له عيناني يبصيران رندو كنلون طائي واتتو چوستون دي وأذناني يسمعان رندو چولون طائي واتتو أدي ونتون دي ولسانون ينطيق <تصفيق> మరియు నాలుక ఉంటుంది దానితో మాట్లాడుతుంది అది ఇలా అరుస్తూ ఉంటుంది ఇన్ని ఉక్కిల్ తుబి సలాస మూడు రకాల మనుషులను నాకు అప్పగించడం జరిగింది వారు ఉంటారు ఒకరు బికుల్లి జబ్బారి నానీద్ అహంకారి మరియు సత్య తిరస్కారి మరియు సత్యం పట్ల విరోధం ప్రకటించే వ్యక్తి రెండో రకమైన వారు వబికుల్లి మంద మా అల్లాహ్ ఇలాహన్ ఆఖర్ ఎవరైతే అల్లాహతో పాటు ఇతరులను కూడా ఆరాధించేవారో వారిని వల్ ముసవ్విరీన్ మరియు చిత్రాలు చిత్రీకరించే వారిని ఈ విధంగా మహాశివులారా ఈ హదీసు మనల్ని ఎంత భయపెట్టిస్తుందో గమనించగలము నరకం అనేది ఏదో ఒక కేవలం అగ్ని మాత్రమే కాదు అల్లాహుతారా దానికి ఎన్నో రకాల శక్తి ప్రసాదిస్తాడు దాని మూలంగా ప్రజలు ఆరోజు ప్రళయదినాన దాని దగ్గరికి వచ్చిన తర్వాత అందులో పడిన తర్వాత దాని యొక్క భయంకరత్వాన్ని గుర్తుపడతారు కానీ ఆరోజు దాన్ని గుర్తుపట్టడం వల్ల మనకు ప్రయోజనం ఏంటిది దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి ఈరోజు అల్లా తెలిపే ఈ విషయాల్ని ఈ వివరాలని తెలుసుకొని మనం దానికి భయపడి ఉంటే దాని నుండి మనం రక్షింపబడగలుగుతాము ఇంకా మహాశివులారా నరకం చూస్తుంది మాట్లాడుతుంది వింటుంది గర్జిస్తుంది ఇంకా అది దాని యొక్క వేడి వల్ల అందులో వచ్చి పడే అవిశ్వాసులు మరియు పాపాత్ములు వల్ల ఉడిక్కిపోతూ ఉంటుంది ఆ సందర్భంలో ఎవరైతే అందులో పడిపోతారో వారికి ఎంత కష్టం కలుగుతుందో ఎంత బాధ కలుగుతుందో అట్లే మనం ఊహించగలము సురేఫుర్ ఖాన్ ఆయత నంబర్ పన్నెండులో అల్లాహుతాల తెలిపాడు ఇదార అహుఖా ఎప్పుడైతే అవి శ్వాసను పాపాత్మను దూరం నుండే అది చూస్తుందో ఇదార అతుహుం వారిని దూరం నుండే చూస్తుందో అప్పుడు వారు ఆ నరకం యొక్క ధ్వనులను గర్జనలను వింటూ ఉంటారు గమనించారా దూరముండే అవిశ్వాసులను నరకంలో వచ్చి పడేవారిని చూసినప్పుడు అది గర్జిస్తూ ఉంటుంది అంత దూరాన ఉండే ఈ దాని గర్జన దాని భర్జన దాని యొక్క ధనులను వింటూ ఉంటారు ఇమాం దొహాక్ రహిమహుల్లా తెలిపారు ప్రళయ దినాన నరకం గర్జిస్తుంది దాని గర్జన ఏ చేరువుగా ఉన్న దైవదూత కానీ ప్రవక్తగా పంపబడిన సందేశహరులు కానీ దానిని విని సజ్జాలు పడిపోతారు అప్పుడు ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు అని వారు అల్లాతో మొరపెట్టుకుంటూ ఉంటారు ఇదే విషయాన్ని మరో రకంగా అల్లాహో తాలా సూర్య మున్కులో కూడా తెలిపాడు ఆ సూరె ముల్క్ ప్రతి రాత్రి పడుకునే ముందు పఠించాలని మనకు ఆదేశం ఇవ్వబడినది వారు అందులో వేయబడినప్పుడు దాని యొక్క గర్జన మరియు వేడి కోపంతో ఆగ్రహంతో ఉడికిపోతున్నది వారు వింటారుకాదు తమయ్యుమిల్ ఆ కోపంతో ఆగ్రహంతో అది బ్రద్దలు కావడానికి సమీపంలో ఉంది ఈ విధంగా నరకం అనేది అంత ఆగ్రహానికి గురి అవుతుంది ఇక మహాశివులారా నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆకారం మారిపోతుంది ఈ లోకంలో శరీరం ఎంత పొడువుగా ఎంత లావుగా ఉండెనో అలా ఉండదు అంతకంటే ఎన్నో రేట్లు పెరిగిపోతుంది ఆ వివరాలు కూడా మనకు పురాణ్ మరియు హదీతలో తెలుపబడినవి ప్రళయ దినాన నరకంలో నరకవాసుల శరీరం ఈ హలోకంలో ఉన్నట్లు ఉండదు వారి యొక్క శరీరంలో చాలా మార్పు వచ్చేస్తుంది వారి ఆకారం కూడా మారిపోతుంది వారి యొక్క శరీరం ఇంత లావుగా చేయబడుతుందో సహీ ముస్లిం షరీఫ్లోని ఈ హదీ దారా మనకు బోధపడుతుంది ప్రవక్త సల్లాహు అలీ వసలం తెలిపారు మా బై నమన్ కబై అల్ కాఫిర్ మసీరతు సలాసతి అయ్యామిన్ ముస్రే అవిశ్వాసుని ఈ రెండు భుజాల మధ్యలో ఇటు నుండి ఇటువరకు ఈ భుజాల మధ్యలో పొడువు ఎంత పెద్దగా ఉంటుందంటే ఎవరైనా గాని ఇంకా వేరే ప్రయాణికుడైనా గాని అతి వేగంగా అతి వేగంగా పరుగెత్తితే మూడు రోజుల ప్రయాణం దీనిమీద చేయవచ్చు అల్లాహు అక్బర్ అంతలావుగా వారి శరీరాన్ని పెంచబడుతుంది మరియు జామె తిరిమిదీలో అబూహురేర రది అల్లాహు తానుహ్ గారి యొక్క ఉల్లేఖనం ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఇన్ అజిల్దిల్ క్యాఫిర్ ఇర్బునదిరా అవిశ్వాసుల తోలు యొక్క మందము అనేది నలభై రెండు గజాలు ఉంటుంది మరియు అతని యొక్క దౌడ పన్ను ఓహద్ పర్వతం మాదిరిగా పెద్దగా ఉంటుంది అల్లాహు అక్బర్ మరియు అతను కూచుండే స్థలం ఉందో స్థలం అంటే భూమి లేక స్థలం అనే కాదు అతని యొక్క అతడు కూర్చుంటే అతని యొక్క వైశాల్యం అనేది మక్క మదీన మధ్యలో ఎంత పొడువు ఉందో అంత విడెల్పుగా అతను కూర్చుంటాడు అల్లాహోక మహాశివులారా ఒకసారి మీరు గమనించండి ఇటు భుజం నుండి ఇటు భుజం వరకు అతి వేగంగా పరిగెత్తే ప్రయాణికుడు మూడు రోజులు నడవచ్చు దౌడపన్ను ఊహదు కొండంత ఉంటుంది మరియు అతని యొక్క ఈ నడుము అనేది నడుము కింది భాగం కూర్చున్నప్పుడు మొక్క మదీనా అంటే సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం అంత వెడల్పు ఉంటుంది అల్లాహు అక్బర్ ముస్తదరక్ హాకిం మరి ముసు అహ్మద్లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బా సరదయ్యల్లాహో తలనో తెలిపారు నరకం యొక్క వైశాల్యం చాలా పెద్దది చాలా విశాలమైనది నరకం యొక్క వైశాల్యం ఎంతదో కేవలం ఒక అంచనా వేసుకోవడానికి అందులో ఏ అవిశ్వాసులను పాపాత్ములను వేయడం జరుగుతుందో ఒక పాపాత్ముని ఈ చెవి మరియు ఈ భుజముల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది ఎంత ఈ మధ్యలో స్థలం ఉంటుందో తెలియబరుస్తూ ఇవి నువ్వు అబ్బా సరదీ అల్లాహుతనో చెప్పారు సబఈన్ ఖరీఫా డెబ్బై సంవత్సరాలు నడిచిపోవచ్చు మరియు అందులో చీము నెత్తురు ఇలాంటి ఎన్ని ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయి అని ఇమాం నవ్వీ రహమతుల్లా అలై సహై ముస్లిం యొక్క వ్యాఖ్యానంలో పాపాత్ముల అవిశ్వాసుల శరీరాన్ని ఇంత వైశాల్యంగా ఇంత లావుగా ఎందుకు చేయడం జరుగుతుందో దాని యొక్క సబబు తెలిపారు దాని సబబు తెలుపుతూ ఇలా చెప్పారు వారు ఇహలోకంలో ఎలాంటి ఘోరమైన పాపాలకు పాల్పడ్డారో దాని యొక్క శిక్ష వారికి సరియైన విధంగా లభించాలంటే ఇహ లోకంలో ఉన్న వారి యొక్క ఆ చిన్నపాటి శరీరం సరిపోదు వారికి వారి పాపాలకు తగ్గట్టు బాధ కలగాలి శిక్ష దొరకాలి వారు ఆ శిక్ష యొక్క రుచి చూడాలి మరియు నరకం యొక్క జ్వాలలు దాని యొక్క అగ్ని వారికి తొలగి వారు దానిని అర్థం చేసుకోవాలి అందుకొరకు తాలా ఇలాంటి లావుపాటి శరీరాలు వారికి ఆ రోజు ఇస్తాడు ఇది వారి శరీరం యొక్క లావుతనం వారి యొక్క పన్ను వారి యొక్క భుజం వారి యొక్క చెవి మరియు భుజాల మధ్యలోని స్థలం వారు కూర్చుంటే ఎంత వెడల్పు ఉంటారో ఇవన్నీ వివరాలు తెలుసుకున్నామో ఇక రండి వారి ముఖం అనేది ఎలా ఉంటుంది ఆ రోజు ఆ రోజు వారి యొక్క ముఖం ఎలా ఉంటుంది అల్లాహోకిబారం ఖురాన్లోని ఎన్నో ఆయతులలో దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది ముఖం అనేది క్రిందికి వాలి ఉంటుంది ముఖము నల్లగా అయిపోతుంది చీకటి మాదిరిగా అవమానం అనేది వారిని క్రమ్ముకుంటుంది వారు తలెత్తి ఒకరిని చూడడానికి మాట్లాడడానికి యమ సిగ్గుపడుతూ ఉంటారంటే దానికి అంతులేదు సూర్యజుమర్లో అల్లాహతాల తెలిపాడు وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ ప్రలే దినాన నీవు చూస్తావు ఎవరైతే అల్లాపై అసత్యాని మోపారో వారి యొక్క ముఖాలు నల్లబడి ఉంటాయి సూరే అబస 30వ ఖండంలో అల్లాహ్ తాల తెలపాడు వుజుహు యౌమితిన అలైహా గబరా ఆరోజు కున్ని ముఖాలపై దుమ్ము ధూళి పడి ఉంటుంది తర్హకుహ కతరా అవమానం అనేది వారిని కమ్ముకుని ఉంటుంది కఫరతుల్ ఫజరా వారే సత్యాన్ని తిరస్కరించిన వారు పాపాల్లో కూరుకుపోయినవారు ఈ భావంలో ఆయుతులు కురాన్లో ఇంకా అనేక చోట్ల ఉన్నాయి సూరతుల్ కలం ఖాషి అతన్ అబుస్ తర్హకుహుం వారి యొక్క కన్ను కిందికి వాలి ఉంటాయి వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది సూరతు షూర ఆయత్ నంబర్ నలభై ఐదులో అల్లాహత తెలిపాడు అలై నీవు ఆ చూస్తావు వారిని నర్కాగ్ని ముందు తీసుకురావడం జరుగుతుంది అవమానాన్ని భరించలేక తల క్రిందులు చేసుకొని ఉంటారు హఫీ మరియు మెలికన్నుతో ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా మెలికన్నుతో వారు ఒక పక్కన విధంగా చూస్తూ ఉంటారు ఇక మహాశివులారా ఎవరైనా అతిథులు వచ్చారంటే వారిని ఎలా సత్కరించడం జరుగుతుంది ఎంత గౌరవంతో వారికి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించడం జరుగుతుంది కానీ నరకవాసులు నరకంలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆహ్వానం లభిస్తుంది మరియు ఎలా వారిని స్వీకరించడం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందో ఈ ఆయతులను కొంచెం మీరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇన్ అతన జా ఫెరీన ను మేము నరకాన్ని సత్య తిరస్కారుల కొరకు అతిథి మర్యాదల స్థానంగా చేసి ఉంచాము అలాహో అక్బర్ సూర్యత్తూరులో అల్లాహ తెలిపాడు యోమయుధన ఇలా నారి జన దప్పుడైతే వారిని నరకం వైపునకు త్రొప్పుతూ మరియు వారిని త్రోసిపుచ్చడం జరుగుతుందో హాది ఇదే ఆ నరకం ఇదే ఆ నరకాగ్ని అల్లతి కున్ తుంబిహా తుక్రిబూన్ దేనినైతే మీరు యహ లోకంలో తిరస్కరించేవారో ఆ నరకం వైపునకే మిమ్మల్ని త్రోసివేయడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతుంది అందుగురించి సోదరులారా నరకాన్ని తిరస్కరించి మనం ఏమీ సంపాదించలేము నరకాగ్నిని విశ్వసించాలి కూడా దాని నుండి రక్షణ పొందడానికి ఏ విశ్వాసం ఏ సత్కార్యాలు అవసరం ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కూడా ఇహ లోకంలో కొందరు మరికొందరిని అనుసరించి సత్యాన్ని తిరస్కరిస్తారు కానీ నరకంలో వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు నరకంలో ఏం జరుగుతుందో ఎలా ఆహ్వానం వారికి ఇవ్వబడుతుందో ఈ ఆయతులను మీరు శ్రద్ధగా వినండి సూరత్ స్వాద్ నంబర్ యాభై ఐదు నుండి అరవై వరకు ఇదిగో మరొక జట్టు నరకానికి ఆహుతి అయ్యే మరొక జట్టు వచ్చేసింది లా మర్ హంబిం వారికి ఎలాంటి స్వాగతం లేదు వారికి ఎలాంటి మర్యాదలు లేవు ఇన్నహుంసాలున్నారు వారు తప్పకుండా నరకములో ప్రవేశించవలసినదే ఇక రండి మహాశివులారా నరకంలో ఎవరికి ఎలాంటి తిండి లభిస్తుంది త్రాగడానికి ఎలాంటి పానీయాలు లభిస్తాయో వాటి వివరణ కూడా అల్లాహురాన్లో మనకు తెలియబరచాడు ఇహలోకంలో ఎవరైనా అపరాధిని పట్టుకోవడం జరిగి అతన్ని ఒక జైలులో పంపిస్తారు అని తెలిస్తే ఆ జైలులో తినడానికి తిండి సరిగా లభించదు అక్కడ పడుకోవడానికి సరి అయిన పడకలు ఉండవు అని తెలిస్తే మరియు అక్కడ చాలా ఘోరమైన శిక్షకు గురి కావాల్సి వస్తుంది అని తెలిస్తే ఆ అపరాధి ఏ కొంచెమైనా అవకాశం పొందినప్పుడు ఏం చేస్తాడు దారిలోనే ఉండే పారిపోయే ప్రయత్నం చేస్తాడు ఏదైనా అవకాశం ఉంటే ఎవరి సిఫారసులైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు ఇది ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కావచ్చు కానీ నరకంలో అలాంటిది అవకాశం ఉందా నరకంలో పడి ఉన్నారు అంటే అక్కడ చాలా ఇరుకైన స్థలంలో బాధకరమైన స్థలంలో అక్కడ ఎలాంటి ఏ సిఫారసు పనికిరాడు ఏ ప్రాణ స్నేహితుడు కూడా సహాయం చెయ్యడు ఏ జట్టు కూడా ఏ గ్రూప్ కూడా ఏ గ్యాంగ్ లీడర్ కూడా ఏ పెద్ద నాయకులు కూడా ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చరు అందుగురించి అక్కడి ఆ కష్టాల నుండి ఆపదల నుండి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా మనకు మనం సరిదిద్దుకోవాలి విశ్వాస మార్గాన నడుస్తూ సత్కార్యాలు చేస్తూ ఉండాలి రండి ఒకసారి మనం నరకవాసులకు ఎలాంటి తిండి ఇవ్వడం జరుగుతుందో పురాణ ఆయతుల ద్వారా తెలుసుకుందాము అయితే మహాశివులారా మీరు కనీసం ఒక రెండు మూడు రోజుల నుండి నరకవాసులకు ఇవ్వబడే శిక్షల గురించి వివరాలు ఏవైతే ఉంటున్నారో ఇక పుణ్యాత్ములకు మహాభక్తులకు సత్కార్యాలు చేసేవారికి విశ్వాసంపై నడిచేవారికి ఎలాంటి ఏ స్వాగతం అనేది ఇలాంటి ఏ మంచి స్థలం అనేది లేదా అని భావించకండి క్రమంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది గనక ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గనక ఇప్పుడు నరకానికి సంబంధించిన వివరాలు తెలుపుతున్నాము బహుశా ఇది ఒక వారం వరకు నడవవచ్చు ఆ తర్వాత స్వర్గ శుభవార్తలను గురించి కూడా మనం తెలుసుకోనున్నాము స్వర్గంలో ప్రవేశించే వారెవరు స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలేమిటి కాని అతి ముఖ్యమైనది అక్కడ మనకు పనికి వచ్చేది విశ్వాసం మరియు సామాన్యంగా సర్వసత్కార్యాలు చేస్తూ ఉండడం అయితే రండి నరకవాసులకు ఎలాంటి తిండి ఎలాంటి ఆహారం లభిస్తుందో ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో తెలుసుకుందాము సూరతు దుఖాన్ ఆయత్ నంబర్ నలభై నుండి నలభై వరకు ఇన్న షజరత్ జూమ్ నిశ్చయంగా జముడు యొక్క వృక్షం తోముల్ అతీమ్ పాపాత్ములకు అది ఆహారంగా ఉంటుంది పొయ్యి మీద కుండ పెడితే కాగి కాగి ఎలా ఉడుకుతుందో ఆ జముడు వృక్షాన్ని మనిషి తిన్న వెంటనే కడుపులో ఆ విధంగా మంట ఆ విధంగా అది ఉడుకుతుంది ఈ జముడు వృక్షం అనేది నరకంలోని అతి క్రింది నుండి అది పుట్టుకు అది చాలా దుర్వాసన గలది మరియు వారి గురించి అతి చెడ్డ ఆహారం అల్లాహుతాలో ఒక సందర్భంలో స్వర్గవాసులకు ఇవ్వబడే వరాలను తెలుపుతూ అదాలిక ఖైరు నుజులన్ అంషరతు స్వర్గవాసులకు లభించే ఈ స్వర్గంలో ఆతిథ్యం ఇది చాలా మంచిగుందా లేక జముడు వృక్షం ఎవరికైతే తినడానికి ఇవ్వబడుతుందో అది ఉత్తమంగా ఉందా జక్కు ఈ జముడు వృక్షం అనేది దాని యొక్క ఒక చుక్క ఒక బిందువు కూడా ఎంత చేదు మరియు ఎంత చెడుగా ఉంటుందో దానిని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలో ప్రవక్త సల్లూ అలీ వసలమిలా తెలిపారు లవ్ అన్న కతరత మిన జక్కురత్ ఫీదారి దునియా ల అఫ్సత్ అలా అహ్లి దునియా మహా ఫకైఫ్ అభిమన్ తకూను తొహాముహు ముసరద్ అహ్మద్ తిరిమిది మరియు నిసాయి యొక్క ఉల్లేఖనం షేహల్బానీ రెహమహుల్లా గారు సహీల్ జామేలు ప్రస్తావించారు జక్కుం యొక్క ఒక బిందువు ఒక చుక్క కూడా ఇహ లోకంలో ఉన్న వారిపై వేయడం జరిగితే వారి యొక్క జీవితాలు వారి యొక్క సంసారాలు అనేటివన్నీ కూడా చెడిపోతాయి ఇక అవి తినేవారి గురించి ఎలా ఉంటుందో వారి యొక్క గతి ఎలా అవుతుందో ఈ విధంగా మహాశివులారా జబుడు వృక్షం అలాంటి పాపాత్మలకు తినడానికి ఇవ్వబడుతుంది అల్లాహుతాల నరకంలోని అన్ని రకాల శిక్షల నుండి మనల్ని కాపాడుగాక నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి మనల్ని అల్లాహుతాలా దూరం ఉంచుగాక జజాకుల్లాహుఖైరా వాస్లాం వరహ్మల వరకా